సర్వవ్యాపకుడైన పరమాత్మతో మొదలుపెట్టి అంతర్యామి పరమాత్మతో మొదలుపెట్టి ఒక విగ్రహము ఒక లింగము కదలకుండా ఉండేది స్థావరము అంటే మరి అర్థం అది ఒక రాతితో చేసిన విగ్రహము లేక లింగము అదే దేవుడు అంతవరకు వీళ్ళు బాధులు ఉన్నారు స్థావర అంత ఈష వాదిన బిగినింగ్ విత్ అంతర్యామి టిల్ ది ఎండ గ్రావెన్ ఇమేజ్ గ్రావెన్ ఇమేజ్ అంటారా రాతితో చేసిన విగ్రహం బిగినింగ్ విత్ అంతర్యామి ఎక్కడ బిగిన్ చేశారు చూడండి గ్రావెన్ ఇమేజ్ దాకా ఎన్ని లెవెల్స్ ఉన్నాయో అన్ని లెవెల్స్ లోనూ ఈశ్వరుడు గురించి వీళ్ళు వాదిస్తున్నారు అయితే ఇక్కడతో అయిపోలేదు కొంతమంది ఉన్నారు వాళ్ళు కులదైవతము అంటారు అంటే వాళ్ళ కులానుకో దేవుడు ఈ కుల వ్యవస్థని దేవుడికి పెడతారు ఇప్పుడు ఒకసారి ములాయం సింగ్ యాదవ్ గారు ఏమన్నారంటే దేవుడు యాదవుడు బ్రాహ్మణుడు కాదు బుద్ధి తెచ్చుకోండి అని ఒకసారి యాదవులు శ్రీకృష్ణుని ఫంక్షన్ చేశారు నాకు బాగా అనుభవం ఆ ఫంక్షన్ కి వాళ్ళకి ఏదో శ్లోకాలవి కావాల్సి వస్తే నేనే రాసి ఇచ్చా వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు మరి ఈ పంతుల్ని పిలవాలా ఉంటారు ఆయన నెలలు పిలుస్తాం ఆయన యాదవుడు కాదుగా చెప్పాడు వాళ్ళు పిలవలేదు ఆయన కావస్తే ఏదైనా పండుగ ఫలం అయితే కానీ పిలవడమే లబ్ంది యాదవుడు అయితే నేనేం చెప్పానంటే మీకు శ్లోకాలన్నీ పట్టుకెళ్ళండి మీరు నన్ను పిలవాలని మీరు పెట్టుకోకండి అక్కర్లేదు అని నేను వాళ్ళని ఓదార్చి పొందించాను వాళ్ళు థ్యాంక్ యూ సార్ అని పెట్టుకుంటారు కులాన్ని దేవుడికి పెడతా క్యాస్ట్ సిస్టమ్ను దేవుడికి పెడతా మీరు చెప్పండి సూర్యుడు ఏ కులం మీరు చెప్పండి మీకు ఈ మాత్రం తెలియకపోతే ఎలాగండి సూర్యుడు ఏ కులము క్షత్రియుడు సూర్యుడికి పుట్టిన శని ఏ కులం సూర్యుడికి పుట్టిన శని ఏ కులం శూద్రుడు ఎందుకని శని శని చెడ్డ పని చేస్తాడు కదా పాపగ్రహం పాపగ్రహాన్ని శూద్రుడు అన్నా సూత్రుడు పాపగ్రహాన్ని క్షత్రియుడు అన్నా లేదు మీరు కులా వ్యవస్థ అంటే ఎవరు అనుకుంటున్నారు లేదు క్యాస్ట్ సిస్టమ్ అంటే మీకు ఐడియా లేదు ఎన్ని లోతుల్లో చేత వచ్చిన సమస్యలు శని శూద్రుడు సూర్యుడు క్షత్రియుడు బృహస్పతి బ్రాహ్మణుడు శుక్రుడు కూడా బ్రాహ్మణుడే దేవతలు కులదేవతలు ఒకసారి ఒక నాకు ఒక అష్టోత్తరం ఇచ్చారు ఈ అష్టోత్తరానికి మీరు ట్రాన్స్లేషన్ చేసి పెట్టండి ఏటా అష్టోత్తరం రేణుక అష్టోత్తరం రేణుక అంటే నేను అన్నాము ఇప్పుడు ఇవన్నీ కూడా లక్ష్మీ అష్టోత్తరం లాగే ఉంటాయండి మీరు చూసుకోండి ఇప్పుడు దీనికి మళ్ళీ ట్రాన్స్లేషన్ నా వల్ల ఉందండి నేను అలాగా నేను మీరు చూసుకోండి ఇంతకీ రేణుక మీరు లక్ష్మీ అష్టోత్తరం చూసుకోండి దానికి ట్రాన్స్లేషన్స్ అవైలబుల్ అని చెప్పేసి పెద్ద లక్ష్మి తనకి రాదండి మా కులదైవము రేణుక అని అడిగారు ఈ రేణుగెవరండి నాకు తెలియదండి అయ్యో రేణుకు తెలియదండి జమతగ్ని భార్య సో ఈ విధంగా కులదైవతములు ఉన్నాయి ఈ కులదైవతములో కొంతమందికి రావి చెట్టే దైవం అశ్వత్థ వాళ్ళు రావి చెట్టునే పూజిస్తారు రావి చెట్టు గోడ ఏదో కడతారు దానికేమో దారం కడతారు రావి చెట్టుకి పెళ్లి చేస్తారు మళ్ళీ అదొకటే అక్కడ వేప మొక్కను కూడా పాతారు దానికి పెళ్లి చేస్తారు తర్వాత కొంతమంది జిల్లేడు మొక్కని ఆరాధిస్తారు వీళ్ళు సౌరులు సూర్యదేవతో పాసకులు సౌరులు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏదీ తెలియదు ఏది లోతుగా అధ్యయనం చేయరు గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్టుగా రథరత్వం వస్తే ఈ ఈ రాకుని నెట్టి పెట్టుకుని రేగుపడిని స్నానాలు చేసి సూర్య వెళ్లి పూజలు చేస్తే అక్క శివుడు శివరాత్రి వస్తే దానికి తయారు ఒక వైష్ణవాచార్యులు అన్నాడు ఏమిటండి మీరు మీరు ఇలా ఉన్నారు ఏమిటి రామనవం వస్తే మా దగ్గరికి వస్తారు శివరాత్రి వస్తే అక్కడికి వెళ్ళిపోతారు ఏదైనా ఒక నిష్ఠం లక్కర్లేదా అలాగా ఇలా ఉండడం తప్పది అని ఆయన కూకలేసడుకుంటే దెర్ ఇస్ సమ్ పాయింట్ ఇన్ దట్ ఆఫ్ ఈ విధంగా అక్క జిల్లేడు జిల్లేడు వాళ్ళు ఉన్నారు సౌరులు ఉండి వారు ఒకప్పుడు శంకర్లు కూడా మెన్షన్ చేశారు సౌరులు పెద్ద గ్రూప్ ఇది కేరళ నుంచి వచ్చింది ఈ గ్రూప్ సౌర గ్రూప్ వాళ్ళు జిల్లేడుని బాగా పూజిస్తారు తర్వాత ఇంకా ఫైనల్ గా వంశ వెదురు వీళ్ళు కృష్ణ కాన్షియస్నెస్ పేపర్ వెదుర్ని చూశారంటే వాళ్ళు త్రిల్ అయిపోతారు ఇంకా అక్కడి నుంచి వందుకు వెళ్లారు దురు బొంగు కనబడిందంటే అక్కడ అక్కడ వేసేస్త దాని చుట్టూ ఏదో పెట్టేసి దానికి పూజలో పీచేసి ఈ ఆది శబ్దం చేత ఈ దత్తాత్రేయ భక్తులు ఉన్నారు వీళ్ళు అదేదో చెట్టు ఉంది అవుదుబరము ఉదుంబర వృక్షము తెలుగులో ఏదో ఉంది పేరు ఏడి చెట్టు వేడి చెట్టును చూస్తే వాళ్ళు ఇంకా వాడు దంగా అయిపోతాడంట ఇంకా అలాగా కరిగిపోతండి అక్కడే ప్రదక్షిణాలు చేసేస్తూ ఉంటారు ఈ విధంగా కులదైవతములు ఇన్ని రకములుగా వీళ్ళు ఆరాధనలు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ అద్వైతులు ఉన్నారు వీళ్ళు దేన్ని సపోర్ట్ చేస్తారు దేన్ని అపోర్ట్ చేస్తారంటాను వీళ్ళు దేన్ని అపోర్ట్ చేయరు దేన్ని అపోర్ట్ చేయదు అయితే పోతుంది దేన్నైనా సపోర్ట్ చేస్తారా పని కట్టుకుని దేన్ని సపోర్ట్ చేయరు అంతర్యామి అనే మాటని మాత్రమే పట్టుకుంటారు అంతర్యామి అది ఉపనిషత్తు నుంచి వచ్చింది అంతర్యామి బ్రాహ్మణం పదార్థికల్లో ఉన్నది అంతర్యామి అనే మాట తప్ప మనం చదువుదాం అంతర్యామి బ్రాహ్మణాన్ని నేను సంగ్రహం చేస్తాను నాకుండే దృష్టి సరే ఇప్పుడు దీంట్లో పడ్డాము ఈ చాప్టర్ ని కొలు ఒక కొలిక్కి తీసుకొచ్చి మనం అంతర్యామి బ్రాహ్మణాన్ని ఒకసారి స్టడీ చేద్దాము ఇది పెద్ద చాప్టరు అయినా సంగ్రహంలో ఉన్నాం కాబట్టి పర్వాలేదు కాబట్టి అంతర్యామి మొదలు పెట్టారు అధ్యంతర విద్యాలను చూస్తాము అంతర్యామిలో మొదలు పెట్టాడు అంతర్యామి అంటే ఆల్ దిర్వేజు మహాపవలు దానికి ఒక రూపము రంగు వాసన రుచి ఆకారము ఇవే ఉండవు అలాంటి అంతర్యామితో మొదలుపెట్టి ఆఖరికి వెదురు బొంగుతోటి వెదురు బొంగును పూజించే లెవెల్ వరకు కులము పేరుతో పూజలు చేసే లెవెల్ వరకు మనకి కనబడతాయి అని చెప్పేసి ఆయన మొత్తం అంతా కవర్ చేసుకొచ్చాడు మేజర్ ఇష్యూస్ ని కవర్ చేశాడు శ్లోకం పదొచ్చేది చెప్తాము అంతర్యామి నమారధ్యా సర్క వంశాదే క్లదైవతదర్శనా పద అంతరం ఆరభ్య స్వరాదిన సంతి అశ్వత్క వంశాదే హే కులైవత దర్శనాత్ అశ్వత్క వంశాదే హవి చెట్టు జిల్లేడు మొక్క వెదురు వెదురు ఎదురు ఏమంటారు దాన్ని వెదురు బొంగు సరే ఆ చెట్టు ఉన్నదాన్ని ఏమంటారు వెదురు వెదురు పొద మొదలైన వాటికి కులదైవత దర్శనా కులదేవతలను కులదేవతలు కూడా కనబడుతుంట వలన అంటే కులదేవతలు వచ్చి మీ ముందు ప్రత్యక్షం అవుతారని కాదు దర్శనం అంటే కులదేవతలు కూడా సమాజంలో ఉన్నట్టుగా మనకి కనబడుతోంది కాబట్టి అది దర్శనం అంటే సమాజంలో కులం పేరుతో రకరకాల దేవతలను ఆరాధించడం అనేది కనబడుతోంది కాబట్టి ఓ స్వామి నాతో వచ్చి నేను ఊరు మా ఊరు వెళుతున్నాను ఏనన్నా మనం మనకి మా ఊరే ఉన్నాయా అలా పైకరకు అంటే అలా కాదు అక్కడ కులదేవత కుల దేవత కూడానా అంటే కులం ఒకటి కులదేవత మరి సన్యాసు వేదాంతులు అలా ఉంటే మరి మీకు అది వాటిగా అనిపించలేదా అంటే లేదని చెప్పారు అలా ఉంటా ఓ మహాత్ముడు అన్నాడు సన్యాసం తీసుకుంటాను కానీ దేన్ని విదిలిపెట్టదు సన్యాసం తీసుకుంటాడు కులం విదిలిపెట్టడు మతం విదిలిపెట్టడు ప్రాంతం విదిలిపెట్టడు ఏది విదిలిపెట్టడు ఏ విశ్వాసాన్ని విదిలిపెట్టడు వీటినన్నింటినీ వదిలిపెట్టి వీటికి అతీతమైన తత్వాన్ని కొట్టుకోవాల్సి ఉంటుంది కదండి మీరు సన్యా ఏది వదిలిపెట్టండ్ ఎవరి థింగ్ సన్యాసం అంటే వీటిని అన్నింటినీ వదిలిపెట్టడాన్ని సన్యాసం అంటారు అంతే తప్ప సన్యాసం అంటే ఉద్యోగం మానేశాడు భార్యను వదిలిపెట్టాడు అని కాదు వీటిని అన్నిటినీ వదిలిపెట్టాల్సి ఉంటుంది బట్ పీపుల్ ఆర్ లైక్ దా సో కుల ఇవన్నీ కనపడుతున్నాయి సొసైటీలో కనపడుతున్నాయి అని అర్థం దర్శనా అంటే అందుకని ఆ దేవత వచ్చేసి మీకు ముందు దడదడద వచ్చి కనబడిపోయిందని కాదు అలాగే కనపడరు కనపడితే మీ మనస్సు కల్పించిన రూపమేని మీరు తెలుసుకోవాలి నాకు గాయత్రీదేవి కనపడిందంటే గాయత్రి ఇప్పుడు ఓ మహాత్ముడు చెప్పాడు ఇండియాలో గాయత్రీదేవి సరస్వతీదేవి లేకపోతే గణపతి కనపడతారు అమెరికాలో ఎవరు కనబడతారు ఏసుక్రీస్తు కనబడతారు జరూసలం వెళ్తే యూదులు దేవత ఎవడో కనపడతారు దాన్ని బట్టి మీకేం తెలుస్తుంది మీ మనస్సులో ఏ దేవుడు భావన ఉంటే అదే కనపడుతుందని తెలిసింది కదా వస్తు ఈ విధంగా కనబడుతుండట వలన అంటే సమాజంలో కనబడుతుండట వలన అంతర్యామినం అంతర్యామి ఈశ్వరుని ఆరంభ మొదలుపెట్టి స్థావరాధి ఒక లింగము లేక విగ్రహము అంతవరకు ఈశ్వరుని గురించి చెప్పేవారు సంతి ఉన్నారు సమాజంలో ఇన్ని రకాలుగా ఈశ్వరుని గురించి చెప్పేవారు ఉన్నారు వీటన్నింటిలో మన ఓటు అంతర్యామికే పండుతుంది వేదాంతుల ఓటు అంతర్యామికి పండుతుంది వేదాంతులు ఏమంటారంటే చూడండి అంటే వేదాంతులకు సియలాజియన్స్ కు మౌలికమైన తేడా వేదాంతులు ఏమంటారంటే నీకు ఈశ్వరుడిని నీకు అనుభవానికి రావాలి ఈశ్వరుణ్ణి చూడాలి అంటే నువ్వు జగత్తుని చూస్తున్నప్పుడే నీకు నువ్వు ఈశ్వరుణ్ణి చూస్తున్నావు కాడును చూడాలి అంటే నువ్వు సర్పాన్ని చూస్తున్న కాలంలో సర్పాన్ని చూస్తున్న దేశంలో ఏ వస్తువును సర్పంగా చూస్తున్నావో అదే వస్తువును అదే కాలంలో అదే దేశంలో నీవు రజ్జువును చూడవచ్చును అదేవిధంగా మీరు ఈశ్వరు మీరు జగత్తుని చూస్తున్నప్పుడే మీరు ఈశ్వరుణ్ణి చూస్తున్నారు అంటే దీని ఇంప్లికేషన్స్ మీరు పట్టుకోవాలి నేనేదో వాగుతాను మైకి పెట్టుకుని వాగుతాను మీరు ఇంప్లికేషన్స్ పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు జగత్తుకి బాహ్యము నందు ఈశ్వరుణ్ణి అనేది ఏది ఉండదు అంతర్యామ చేస్తాం అది అంటే ఇక్కడ చచ్చిపోయి ఏ విమానమో ఏ వైకుంఠమో వెళ్ళి అక్కడ మళ్ళీ ఇదే చూడడం అనేది ఏమీ ఉండదు దాన్ని థియాలజీ అంట అదేమీ ఉండదు అంతర్యామి ఈశ్వరుడు అక్కడ బయట ఎక్కడా లేడు అంతర్యామంటే అనుసలు నువ్వు ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఆకాశం లోపల పృథివిని చూస్తున్నప్పుడు పృథివీ లోపల జలములను చూస్తున్నప్పుడు జలము లోపల ఈశ్వరుడు ఉంటాడు ఈ పృథివీప్తే వాహ్యాకాశములతో కూడిన బ్రహ్మాండములు దాటి వెళ్ళిపోయి ఎక్కడో ఈశ్వరుణ్ణి చూడడం అనేది ఏది ఉండదు పైసా కూర్చుని హోతా నిజతని వేదాంతంలో పరలోకగమనం అనే మాట ఉండదు ఇంకా మీకు అంతర్యానికి ఇంకా దగ్గరగా చెప్పచ్చు అలా చెప్పచ్చు అంతే చూడు నువ్వు జగత్తును చూస్తున్నావు కదా ఏ ప్రకాశంలో జగత్తును చూస్తున్నావో అంటే జగత్తును చూడడానికి ఓ ప్రకాశం ఉండాలా కర్లేదా మీరు స్థూలంగా చూస్తే హ్యంలో ఒక వెలుగు ఉన్నప్పుడే నేను జగత్తు కనుక సూక్ష్మంగా చూస్తే ఆ లోపల ఒక వెలుగు ఉన్నప్పుడు మాత్రమే జగత్తు కనుక ఎందుకంటే బయట వెలుగుని చూడడానికి కూడా లోపల వెలుగు ఉండాలి కాబట్టి ఏ వెలుగులో జగత్తు చూస్తున్నావో అదే వెలుగు ఈశ్వరుడు అది గాయత్రి మంత్రం గాయత్రి మంత్రంలో మొదటి లైన్ అది మరికో దేవస్థితి అది అయితే అక్కడతో ఆగిపోవండు అదే వెలుగు లోపల జీయోయోన ప్రచోదయా అంటే ఆ వెలుగు చైతన్య రూపమైన వెలుగు మా లోపల అదే వెలుగు గలదు ఈ బయట బల్బు వెలుగు కాదు లోపల ఉన్నది చైతన్యాత్మకమైన వెలుగు గలదు అంటే ఏ వెలుగులో జగత్తు దర్శనం అవుతోందో ఆ సూర్యుడే దేవుడు సూర్యనారాయణుడు అది ఫస్ట్ స్టెప్ ఆ సూర్యనారాయణులో ఉన్న ఆ దేవుడు అంతర్యాన్ని నా లోపల కూడా ఉన్నాడు అది నెక్స్ట్ స్టెప్ ఇది దైత్రం ఆ విధంగా మాత్రమే వేదాంతులు ఈశ్వరుణ్ణి భావన చేస్తారు చూడండి ఆ వెలుగు సో ఆ వెలుగులో ఏ వెలుగులో మీరు దర్శ మీరు జగత్తుని దర్శిస్తున్నారో ఆ వెలుగే దేవుడు ఇప్పుడు చిత్రాన్ని ఏటో తెలుస్తున్నా దీని అర్థాన్ని ఏటో తెలుస్తున్నా నో జగత్ నో గాడ్ ఎందుకంటే నీకు గాడ్ కావాలంటే జగత్తు ఉండాలి జగత్తు లేకుండా గాడ్ ఉండదు ఎమాధ్యత అస్య జగత ఇప్పుడు ఇది ఎలాగంటే ఒక ప్రజం ద్వారా ఒక టెలిస్కోప్ ద్వారా చూడాలండి మీరు శని చూడాలంటే టెలిస్కోప్ లో చూడాలి వీళ్ళు శని కొట్టుమి పాపగ్రహము సూద్రుడు మనకు అపకారం చేస్తాడు అని వీళ్ళు కండిషన్ చేసి పెట్టారు జనుల మనస్సు దానికి ఏమీ హేతువు లేదు శాస్త్రం అంటారు అది శాస్త్రం కాదు వీళ్ళు ఇదంతా కూడా భేమకూఫీ దాంట్లో ఏమీ సాధన లేదు ఎందుకంటే మీరు కనుక టెలిస్కోప్లో శని చూసినట్లయితే మీ హృదయము ఆనందంతో భక్తితోటి ఉప్పొంగిపో చాలా అందమైన గ్రహము దాని చుట్టూ ప్రకాశించే వలయములు మీకు ఏ గ్రహాన్ని చూసినప్పుడు ఆ సంతోషం కలగదు ఆ ఆనందం కలగదు శని గ్రహాన్ని చూసినప్పుడు కాబట్టి అటువంటి గ్రహములు పట్టుకుని కాపీయను శూద్రుడని అలాంటి రాంగ్ పదములతో వ్యవహరించడం చాలా తప్పు మీరు శని గ్రహాన్ని చూస్తున్నప్పుడు మీరు ఈశ్వరుణ్ణి చూస్తున్నారు అంతని కనుక మీరు ఏ వెలుగులో జగత్తును చూస్తున్నారో ఆ వెలుగే దైవము సపోజ్ జగత్తుని చూచుట అనే ప్రసక్తిని తీసిపారేస్తే దేవుణ్ణి చూచుటా అనే ప్రసక్తి కూడా ఉండదు అప్పుడు ఆ దేవుడు అయి ఉండుటే ఉంటుంది బీది గాడ్ కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి మహాత్ముడి దగ్గరికి ఒకటి దేవుడు అనగా నేనే అడిగాడు అడిగితే మహాత్ముడు చెప్పాడు ఏ వెలుగుతో ఏ వెలుగులో లోపల ఉన్న ఏ వెలుగులో దేవుని యొక్క స్వరూపమును తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉదయించినదో ఏ తత్వము నుండి ఆ ఆకాంక్ష పుట్టినదో అది ఏ దేవుడు అక్కడే దేవుడున్నాడు అంటే వీడన్నాడు అహమస్మి నుంచి పుట్టింది ఆకాంక్ష దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరిక అహమస్మి నుంచి అయాం అహమస్మి నుంచి పుట్టింది దేవుడు కూడా ఆహమస్మి లోపలే ఉంటాడు అంచేత దేవుణ్ణి పట్టుకోవడం అంటూ ఏమీ ఉండదు దేవుణ్ణి పట్టుకోవాలనే ఆకాంక్షే ఉంటుంది సాధనే ఉంటుంది తప్ప పట్టుకోవడం అంటూ ఎందుకంటే మీరు దేవుణ్ణి పట్టుకోవాలని ఆకాంక్షించి మీరేదో మంత్రజపము లేకపోతే వేదాంత శ్రవణము ఓంకార ధ్యానము విత్యాన్ని సాధన చేసి ఆ సాధన ఒక పూర్ణ స్థితిని చేరేటప్పటికీ మీరు ఆ దేవుడిలో విలీనమైపోవడమే ఉంటుంది ఆ దేవుడుగా అయిపోవడమే ఉంటుంది తప్ప దేవుడి కంటే సపరేట్గా ఉండి దేవుడిని అలా పట్టుకోవడం ఏమీ ఉండదు అంచేతనే సమాజంలో చాలా కండిషనింగ్ ఉంటుంది ఈ కండిషనింగ్ అప్ టు వీ కెన్ అకామడేటెడ్ ఏదో ఏమున్నావు ఒక విగ్రహంలో పూజించడము రాయిలో పూజించడము ఒక ఇమేజ్ లో పూజ లింగంగా పూజించడము లేదా సూర్యుడులో పూజించడము లేకపోతే చెట్టులో పూజించడము అప్ టు ఏ పాయింట్ ఇవి కానీ అకామడేటెడ్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాని చుట్టూ ఎవ్వెవ్వెవో అల్లేసి దానిని ఎదేదెదో దిశలో తీసుకుపోతారు ఇప్పుడు ఉదాహరణకి పూర్వం మా చిన్నప్పుడు పెళ్లిళ్ళు ఉండేది ఆ పెళ్లిళ్లలో మగపెళ్లి వారు వెళ్ళి ఆడపల్లి వారి నెత్తి మీద కూర్చొని ఫిజికల్గా వాళ్ళ నెత్తి మీద కూర్చోవడం వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళపై జులుము చేసి రుబాబు చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర సన్మానాలని సత్కారాలని ఉడలాగి వాళ్ళు చేసిన సేవలకి పేర్లు పెట్టి దాంట్లో తప్పులను ఎత్తి చూపి మూడు రోజులు ఐదు రోజులు అల్లరి చేసి వెనక్కి వచ్చేవారు వాళ్ళు పడుండేవారు ఐదు రోజులు పడుండేవారు వాళ్ళు కూడా చాలా చాలా క్లవర్ గా చాలా తెలివితేటలతో ఉండేవారు ఈ ఐదు రోజులు పడుండేవారు ఆ పడున్నప్పుడు కానీలే చేయి నువ్వు చెయ్యి నీ నిక్కంతా అనిచే టైం వస్తుంది కానీలే అని పడుండేవారు అప్పుడప్పుడు అనుకునేవారు కూడా ఒకడు వీళ్ళ ఏడురా వీళ్ళు మగపిల్లి వారు ఇంత నాటకం ఆడుతున్నారు ఆడనిరా ఆడని అలా పడుకుండు వాళ్ళకి మనం చూపిద్దాం ఆ టైం వచ్చినప్పుడు చూపిద్దాం అంటే సహృదయత వేళ్లలోనూ లేదు వాళ్లలోనూ అలా ఉండేవాడు అలా నడిచేవు పెళ్లిళ్ళవు ఈ వాతావరణాన్ని దేవుడు పెళ్లిలో పెడతారు మీరు గమనించారా దేవుడు పెళ్లిలో ఈ వాతావరణం పెడతారు దేవుడు పెళ్లికి వస్తున్నాడు ఎంతలో వస్తున్నాడు పల్కీలో వస్తున్నాడు అంటాడు లేకుంటే గుర్రం ఎక్కువ వస్తున్నాడు అంటాడు ఏరుగు ఎక్కువ వస్తాడు దేవుడు పెళ్లికి వస్తాడు ఈ ఆడ పెళ్లి వారు రిసీవ్ చేసుకుంటారు అదేమిటితో పాటుగా మగపిల్లి వారు వాళ్ళు వస్తారు అది సీజ్ చేసుకునే చోట మగపల్లి వారు వేషాలు వేస్తారు ఈ ఆడపిల్లి వారు పడుతుంటారు అప్పుడప్పుడు ఆడపిల్లి వారు మీరు వేస్తున్నారు వేషాలు మరి మేము చెప్పి మా దగ్గర ఉన్నాయని ఎదురు సమాధానాలు చెప్తారు ఎదుర్కోని ఎప్పుడైనా చూశారా ఈ ప్రహసనము ఎప్పుడైనా చూశారా నేను చూసి ఆశ్చర్యపోతా ఎందుకంటే శివపార్వతి కళ్యాణంలో కొంత వీటి నుంచటు అటు నుంచూ సమాధానాలు కొంచెం మర్యాద ఉంటాయేమో కానీ విష్ణువుకి సంబంధించిన కళ్యాణాలలో హద్దులు మీరు ఉంటాయి అలా అమర్యాదగా ఉంటాయి మనం తలుచుకుంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోసుకొచ్చారా అన్న ఆశ్చర్య వచ్చింది పెద్దలు ఖండించారు నేను చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే హై స్కూల్ లో బోధానంద సరస్వతి నేను ఆయన పేరు ఒక పుస్తకంలో నేను నా కృతజ్ఞతను కూడా ప్రకటించాను బోధానంద సంస్కృతి అని ఒక కృష్ణలంకలో ఉండేవారు ఆయన పూర్వాశ్రమంలో యజ్ఞం చేశారు ఆయన పూర్వాశ్రమంలో పేరు రాణి ప్రస్థానం చేయనివ్వారు ఆయన సన్యాసం చేసుకుని మహా విద్వాంసుడు బోధానంద సరస్వతి అనే తృత్వం ఉండేవారు నేను ఆయన దగ్గరికి వెళ్లే రోజులు చేశారు ఆయన అనేవారు ఇదంతా కూడా హిందూ సమాజంలో పుట్టినటువంటి వెన్ను అని ఆయన చాలా పరుషంగా తీసుకోవాలి నేను ఒకసారి ఆయన గారిని అడిగాను బోధానంద సరస్వతి అలా అంటారు ఆయన అలా అంటారని నచ్చింది తెలుసుకున్నారు తప్ప ఆయన బోధానంద సరస్వృతిని ఓపెన్ గా సపోర్టు చేయలేదు పోనీ అలాగని కండెమ్ చేయలేదు ఆయన మహా విద్వాంసుడు మహాపుండితుడు నీకు ఆయన సరే కానీ ఇవన్నీ కూడా ప్రశ్న వేస్తే ఏమీ నిలబడదు ప్రశ్న వేయకుండా మీరు కలకాయలు ఉంటుంటే అన్నిటికీ నడిచిపోతుంది కాబట్టి ఈశ్వరుడు ఏ ఏ వెలుగులో మీరు జగత్తుని దర్శిస్తున్నారో ఆ వెలుగు మాత్రమే ఈశ్వరుడు సో చూడండి మీరు ఈశ్వరుణ్ణి అన్వేషించండి ఎక్కడ అన్వేషిస్తారు ఏ వెలుగులో జగత్తును దర్శిస్తున్నారో ఆ వెలుగులో మీరు ఈశ్వరుణ్ణి అన్వేషించండి అన్వేషణలో మీకు కలిగే ప్రథమ ప్రయోజనం ఏమిటో చూసిన ఈ అన్వేషించే నేను ఈ దేహము కాను అనే విజ్ఞానం మీకు అనే అనుభవం మీకు ఈ వెలుగును అన్వేషిస్తున్న నేను ఈ సుఖ దుఃఖాలతోటి తిరుగాడుతో ఉండే మనస్సు నేను కాను అనే అనుభూతి మీకు దేవుడు దొరికేడో మానేడో మీరు దేహేంద్రియ మనస్సంఘాతము యొక్క తాదాత్మ్యం నుంచి బయటపడుకుంటారు అంటే మీరు సంసారాన్ని ఏం చేస్తారంట కాబట్టి ఇంకా అంతేకాకుండా మీ లోపల ఏ చైతన్యము కలదు అదే చైతన్యము సర్వప్రాణుల ఎందు కలదు అనే సర్వాత్మభావము మీకు అనుభవానికి వస్తుంది ఆ ప్రేమ ఆ సర్వాత్మభావం మీకు అనుభవానికి వస్తుంది కాబట్టి దేవుడు దొరకడం అంటే ఏంటండి ఇప్పుడు నేను చెప్పినవి దేవుడు దొరికినట్టు కదా దేహము కాదు అనే అనుభూతి కలిగితే అది మనస్సు కాదు నా హృదయంలో ఉండే చైతన్యమే సకల ప్రాణముల హృదయంలో కలదు ఇదంతా ఒకే ఆత్మ అనే అనుభవం మీకు కలిగింది అనుకోండి అది దేవుడు దొరికినట్టు కదా దేవుడు దొరకడం అంటే ఏం చేస్తారు దేవుణ్ణి వెళ్ళి కౌగులించుకుంటారా ఆ వెదర్ బట్టి కూడా కౌగులించుకోవడం అన్ని సందర్భాల్లో కుదురుతుందా ఇప్పుడు ఈ ఇలాంటి వెదర్ దేవుణ్ణి కౌగులించుకున్నారనుకోండి ఎలా ఉంటుంది ఏమైనా అనుకూలంగా ఉంటుంది అసలు కాబే ఇవన్నీ చూస్తుంటే నాకు మాట అనక నేను ఉండలేకపోతున్నా ఈ కథలు అనేకములైన కథలు కల్పిత గాథలు ప్రతి గాథ గురించి అలా చెప్పడానికి వేయట్లేదు కొన్ని యోగ్యమైనవి ఎన్నో గలవు ఈ కథలు మన ధర్మమునకు మన సంస్కృతికి మన విజ్ఞానమునకు చేసిన అపకారము ఇంకా అంతా కాదు అని కావ్యకంఠ గణపతి ముని వాపోయినాడు వివేకానంద స్వామి ఆ విధంగా కోపంగాపోయినాడు రామతీర్థ అయితే అబ్బో ఎంత గట్టిగా చెప్తారంటే ఆయన అవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది ఎందుకని హిందూ సమాజం ఈ మహాత్ముల యొక్క బోధలను పక్కన పెట్టింది అని అనిపిస్తుంది రామతీర్థ ఎవరికీ పట్టదు కావ్యకంఠ గణపతి గుని పట్టదు వివేకానంద స్వామి ఎవరికీ అక్కర్లేదు ఈ మఠాలు పీఠాలు ఉన్నాయే వీళ్ళకి ఎవరికి ఈ ముగ్గురు అక్కర్లేదు భగవద్గీత అక్కర్లేదు ఉపనిషత్తులు అక్కర్లేదు పంచదశ అక్కర్లేదు ఒకవేళ వీటిని చదివిన తలుపులు వేసుకుని వాళ్ళలో వాళ్ళు వాళ్ళలో వాళ్ళు బుసగుసలాడుకుంటూ చదువుకుంటారు తప్ప పైకి చదవడం ఎందుకంటే పైకి చదివినట్లయితే వాళ్ళు బిల్డప్ చేసినటువంటి సిస్టమ్స్ అన్ని కూడా కుప్పకు ఉంటాయి వాటికి అసలు ఫౌండేషన్ ఏం విషయం సరే మీకు ఇంకో రహస్యం చెప్తా ఈ రివల్యూషన్ ఈ విప్లవం మీ హృదయంలో లేకపోతే మీరు స్వరూపాన్ని తెలుసుకోలే మీరు ఆ అదే ప్రవాహంలో పడి కొట్టుకుపోతారు తప్ప మీరు మీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఈ రివోల్ట్ మీ హృదయంలో ఉండితేరా అప్పుడు మాత్రమే మీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఆ భయం నుంచి ఆ భావదాస్యం నుంచి ఫ్రీడమ్ వస్తుంది అటువంటి ఫ్రీడమ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు తత్వాన్ని తెలుసుకోగలుగుతారు ఇప్పుడు ఆస్ట్రానమీ తెలుసుకోవాలంటే భూమి బలపొరుగులో ఉన్నది భూమి చుట్టూ సూర్యుడు అంటే ఇంకా వాడేమే అదే కొడుకు దాన్ని విడిచిపెట్టేను అన్నవాడికి ఎష్ట్రానమీ ఎందుకవుతుంది వాడు ఆ భావజాలమును అవతలకి పాలవేసి ముందుకి అడుగు వేసినప్పుడు మాత్రమే అష్ట్రానమైన అధ్యయనం చేయగలుగుతాడు ఆ పిప్పిని అవతల పెట్టి అడుగు వేసి అప్పుడు మాత్రమే కాబట్టి ఆ రివోల్ట్ ఉండాల్సి ఉంటుంది శ్లోకం ఉందాము అంతర్యామి ంతేవాదిన వంశాదే కులర్శనా మీరు ఎంతవరకైతే నేను ఒక వ్యక్తిని ఫలానా వ్యక్తిని అని నిశ్చయించుకుని కూర్చుంటాను అంతవరకు దేవుడు కూడా ఇంకొక వ్యక్తి లాగా భాషిస్తాడు ఏమంటే అటువంటి వ్యక్తి రూపమైన దేవుడికి అనుకూలంగా ఈ వాక్యములు వ్యవహరించి సపోర్ట్ చేయటము అనుకూలంగా వాదించటము కానీ లేక అటువంటి వ్యక్తి రూపంగా జనుల చేత ఆరాధించబడే దేవుడికి వ్యతిరేకంగా వాదించడం కానీ రెండు కూడా వ్యర్థమే మనం ఇక్కడ వాటికి వ్యతిరేకంగా మనమేం వాదించటం లేదు ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి వీటి వెనక ఉండే ఫిలాసఫీని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ వ్యక్తిని నువ్వు దేవుడు అంటున్నావో ఆ వ్యక్తి దేవుడు కాదు అని వాదించడము అది అవసరమా అనవసరమా అనవసరం ఇప్పుడు విష్ణువే దేవుడు అంటాడు ఒకడు కాకినాడలో ఒక ఆయన అలా అంటాడు మీరేమో శ్రీశైలం నుంచి ఒక ఆయన అక్కడికి పంపించి విష్ణు అనే వ్యక్తి దేవుడు కాదు శివుడు అనే వ్యక్తి దేవుడు అని వాదించాననుకోండి ఆ వాదించడం అవసరమా పోని మీరు విష్ణు వ్యక్తి దేవుడు అదే కరెక్ట్ అని ఆయనకి మాట్లాడడం అవసరమా కాబట్టి వ్యక్తి రూపమైన దేవుడు గురించి ఏ వాదనలు అయితే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయడం అనవసరం వాటిని వ్యతిరేకించడం కూడా అనవసరం ఎందుకంటే వాళ్ళు తమ స్వరూపాన్ని తెలుసుకోలేక తాము వ్యక్తుల మనం ఉన్నారు కనుక వాళ్ళకి దేవుడు అలాగే కనపడతాడు నేను అదే దృష్టాంతం చెప్పా ఇది అమిన్ దేవుడు ఇజ్ ఎ బ్లాక్ గాయ్ He's an ox-breaker. He's a black guy. Why does he say, I am a black guy. Therefore, God is a black guy. God is a black guy. Why does he say, He is a black guy. He says, He is a black guy. Why does he say, చెప్పి దేవుడు చెప్పి ఆ దేవుడు చెప్పాడు కాబట్టి నేను పెట్టుకుంటాను అంట ముందు తను నామాలు పెట్టుకుని తను పెట్టుకున్న నామాలు దేవుడికి పెట్టి ఆ దేవుడు చెప్పాడు కాబట్టి పెట్టుకుంటున్నాను అంతా అది కూడా ఆ దేవుడి నోట్లోనే పెడతాడు ఆ మాటలను కూడా ఆ నోట్లోనే పెడతాడు దేవుడి చేతలే పలికిస్తాడు దేవుడు కనబడి మీరు అందరిలో నామాలు పెట్టుకోండి నామాలు పెట్టుకున్న వాళ్ళని నేను వైకుంఠం తీసుకెళ్తాను నామాలు లేని వాళ్ళని అసలు దరిదాపులకి రాని వాళ్ళము అడ్డబుట్టు పెట్టుకున్న వాళ్ళ కోసమే నరకాన్ని క్రియేట్ చేసేము అని చెప్తారు దేవుడి చేత అలా చెప్పిస్తారు వీళ్ళు ఈ మాటలన్నీ కూడా దేవుడి నోట్లో పలికిస్తారు శ్రీ భగవాను వాద్యాన్ని పెట్టి ఆ దేవుడి చేత ఇలా పలికిస్తారు ఇదంతా చూస్తుంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తున్నాయి why am i doing enough also speaking but the amasmu brahmahmasmu anadhi mahanarayana upar shakti ningochina adha unchal ammasmu is better okay adei ge aindi బ్రహ్మాష్ణ్ తిరగేస్తేనే కాబట్టి ఈ విధంగా ఒక వ్యక్తిత్వ పక్షానికి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడము అనవసరము ఎందుకో తెలుసునా మీకు దేవుడు అంటే ఏమిటో తెలియదు ఏమంటే మీరు దేవుడు గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అదేం తెలుసున్నమాట కాదు కాబట్టి మనకి తెలియని సబ్జెక్టు గురించి మనకి తెలియని విషయములను మనం వాస్తరూపంగా ప్రకటించుట ఎందుకని అనవసరం సంజేతనే మహాత్ముడు ఈ వ్యక్తిత్వ దేవుడు విషయంలో ఇటు కానీ అటు కాని మాట్లాడతాం వాళ్ళకు ఒక సంగతి తెలుస్తాం ఏదైనా యజ్ఞ విభూతి మనసత్వం ఎక్కడైనా ఒక శోభ ఒక గొప్పతనం ఉంటే అదంతా దేవుడే అని అలా విభూతి రూపంగా జగత్తుని దర్శిస్తారు తప్ప ఈ వ్యక్తి దేవుడు చుట్టూ మీకు పర్సనలైజ్డ్ గాడ్ అనేది ఉపనిషత్తుల్లోనూ గీతలోనూ ఉండదు పర్సనలైజ్డ్ గాడ్ ఉండదు మీకు మీకు ఎక్కడైనా చూసుకోండి పర్సనలైజ్డ్ గాడ్ అంటే మీరు పురాణ సాహిత్యంలో ప్రవేశించారు పురాణంలో కూడా కాదు అంత స్టాండర్డ్ పురాణాల్లో కూడా అంత గట్టిగా ఏమి ఉండదు మీరు స్థల పురాణంలోకి వెళ్ళిపోవాలి స్థల పురాణంలోకి వెళ్ళిపోతేనే మీకు పెర్శనల్ ఐదు దాడు దొరుకుతాడు వ్యాఘ్రేశ్వర మహాత్మ్యము అని మొట్టమొదటి స్థల పురాణం నేను చదివాను ఎప్పుడుంటే ముందు చదివేస్తున్నాను నేను మా నాన్నగారి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి చెప్పాను అంటే అది నాకు ఇప్పటికే ఆశ్చర్య వస్తుంది నేను గొప్పగా చెప్పట్లేదు నేను వ్యాఘ్రేశ్వర మహాత్మ్యం పుస్తకం ఒకటి దొరికింది రెండు లక్షణాలు ఉండింది ఒకటి కనపడ్డ పుస్తకం వల్ల చదివేయడం ఒక లక్షణం రెండవ లక్షణం అది శ్లోకరూపంగా ఉంటే మనకు అడ్డే ఉండింది కాదు మరొకడికి మరొకడికి శ్లోకం చూడగానే ఈ వేదోరాని పక్కన పారేసిపోతాడు మనకు ఆ ఆటంకం లేదు శ్లోకం చూడగానే అది మాతృభాషలో ఉన్నట్టుగా ఉండేది సంస్కృతం సరళంగా ఉంటుంది ఈ సరపురాణాలు సంస్కృతం కాళిదాసు సంస్కృతం తెలియాలంటే మల్లినాథ సూరి వ్యాఖ్య ఎదురుకుండా లేకపోతే పండితులు కూడా కిందకి పైకి చూస్తారు కాళిదాసు సంస్కృతిని తెలియడం కష్టం మాఘే మేఘే గతం వయ అన్నారు మల్లినాథ సూరి ఈ పక్కనే ఉండేవారు ఆ సిద్ధిపేట దగ్గర కూడా ఉండేవారు మాఘే మేఘే గతం మాఘానికి మేఘ సందేశానికి వ్యాఖ్యానం పూర్తయ్యేటప్పటికి నా అభిధ్యాయం పూర్తయిపోయిందన్నారు సో ఆ విధంగా కాబట్టి కాళిదాసు సాహిత్యం అంత తేలిక పొదుపుడు పడదు కానీ ఈ స్థల పురాణాలైతే సరే అది చాలా చమకబాదు సాహిత్యాన్ని సాహిత్యం అని చెప్పదగట్టుగా ఉంటాయి చమకబాదు నేలబాదు అన్నదగ్గ సాహిత్యం సంస్కృతంలో ఉంటుంది నేను చకటక టకటక మహాత్మ్యం అంత చదివేశాను అరగంటలో చదివేశా చదివేశా కుసలమట ఆయన అరే అది స్థలపురాణంలా దాన్ని ఇప్పుడు నువ్వు నా నెత్తి నిండు దాన్ని వద్దకు అని పక్కన పెట్టాను ఓ స్థల పురాణమాటే అంటే ఆ ఊరికా పురాణం స్థలం అంటే ఆ ఊరికా పురాణం యాఘరేశ్వరానికి ఒక పురాణం శ్రీశైలానికి పురాణం తిరుపతి పురాణం తర్వాత తొత్తమూడి పురాణం కాశీ గోపురాణం కేదారానికో పురాణం కేదార ఖండము బదరికో పురాణము ప్రయాగకో పురాణము ఇంకెవరా మిగిలి గోకర్ణానికి పురాణము ప్రతి ఊరికే ఓ పురాణం తిరువన్నామల యొక్క పురాణం ఈ మధ్యనే ప్రింట్ అయ్యి బాగా ప్రచారంలోకి వచ్చింది తిరువన్నామల యొక్క పురాణం ఈ విధంగా ఈ సాహిత్యము అది శబరిమల యొక్క పురాణం వచ్చేసింది షిరిడికి పురాణం ఏనాడో వచ్చేసింది చిత్తూరా చిత్తూరికి పురాణండా ఆ గానుగా పూర్కో పురాణం ఉంట ఆ విధంగా పురాణాలు వచ్చాయి సార్ పిఠాపురానికి పురాణం ఉందిగా పిఠాపురం పురాణం ప్రచురించి అందరికీ గణపతి సంచకారంలో ఆశ్రమంలో దొరుకుతుంది ఆ పిఠాపురం పురాణం అది వేరే సంగతి అది వేరు ఆ టాపిక్ వేరు స్థలపురా ఆత్మపురాణం అనేది ఒక మహాకవి రాశాడు ఒక వేదాంతి రాశాడు ఆయన పేరు కూడా మనకి తెలుస్తూ అది వ్యాసుడితో సంబంధం ఇవన్నీ వ్యాసుడు రాసినవే ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ వ్యాసుడు వ్యాసుడు ఏ వ్యాసుడు కళాచిత్రమైన వ్యాసుడు ఏ వ్యాసుడు ఎక్కడ వ్యాసుడు ఇవన్నీ వ్యాసుడు రాసిన చిత్ర చిత్రకారుడు చిత్రమునందు ఉన్నాడు ఈ జగత్ చిత్రము జగత్ అనేది ఒక చిత్రము చిత్రకారుడు చిత్రమునందు ఉన్నాడు మీరు ఏం చేస్తున్నారో తెలుసిన చిత్రాన్ని చిత్రకారుడిని ముందు విడదీసి చిత్రాన్ని పక్కన మారేసి చిత్రకారుడు కోసం వెతుకుతున్నారు మీ వెతుకులాట ఎప్పటికీ తెమిలేది కాదు మీరు సెపరేట్ చేయకండి చిత్రకారుణ్ణి చిత్రం నుంచి సపరేట్ చేయకండి చిత్రకారుణ్ణి చిత్రం నుంచి సపరేట్ చేసి అవకత ఒక ప్రశ్నలు మీరు వెయ్యకండి ఏ ఏం కట్టుకుంటాడు ఏం ఫోన్ చేస్తాడు ఎవరిని వెళ్ళాడుతాడు అంటూ అవగత ఒక ప్రశ్నలు మీమాంసలు మీరు చేయకండి చిత్రకారుణ్ణి సపరేట్ చేయవద్దు చిత్రకారుని చిత్రం నుంచి సపరేట్ చేసి ఒక రూపంగా పెట్టి ఒక వ్యక్తిగా తయారు చేసి దేవుణ్ణి ఆ విధంగా కొలవడం అనేది ఏదైతే కలదో అది కూడా అజ్ఞానంలో భాగమే అవుతుంది ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఓన్లీ అని చెప్పారు కాబట్టి చిత్రకారుని చిత్రం నుంచి సెపరేట్ చేసేసి ఓ వ్యక్తిత్వాన్ని అంటగట్టి మీరు కొలవడం కూడా అజ్ఞానంలో భాగమే అవుతుంది మీరు దేవుణ్ణి కొలిచే విధానము అంతర్యామి మీ లోపల చుట్టూ కనబడే సర్వ ప్రపంచము లోపల యామి అంతర్యాతి ఆ విధంగా మీరు దేవుణ్ణి కొలమండి అలా కొలుస్తుండగా కొలుస్తుండగా మీరు ముందుకు సాగుతారు ముందుకు సాగడము అంటే నుండి బయటపడతారు మనస్సు శుద్ధమవుతుంది అంతఃకరణము శుద్ధమవుతుంది అంతఃకరణంలోని సుఖ సాక్షిగా తెలుగుతూ ఉండగలుగుతారు ఏ చైతన్యం మీలో ఉందో అదే చైతన్యము సకల ప్రాణుల ఎందుకలదు అనే సర్వాత్మ భావంలో ప్రవేశిస్తారు అల్టిమేట్ గా అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుని మీరు కృప్రాప్తులవుతారు కొనసాగించాం